గణపతి కవీనా జ్యేష్ణాధిపతివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్య వందే గురు పరంపరా ారాయణ నమస్కృత్యరం చె నరోం దీం సరస్వతీం వ్యాసం తపోజయముదీరే వ్యవసాయాత్కేహకురు నందహు శాఖా హనం బుద్ధయో వ్యవసాయనా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 నేను మొన్న ఏదో వార్తలు విన్నప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్ గమనించాడు ఇంట్రెస్టింగ్ సీక్వె వరస అలా వచ్చింది వార్తల్లో ఏం చెప్పాడంటే రుద్రాక్షలు పేరిట జనాలని మోసం చేస్తున్నారు అని వార్తల్లో చెప్పాడు అదో పెద్ద న్యూస్ ఐటమ్ సో అది వార్తల్లో చెప్పాడు ఇలాగే రుద్రాక్షలు అంటున్నారు ఈ రుద్రాక్షకు ఖరీదంతా ఆ రుద్రాక్షకు ఖరీదంతా అని బొమ్మలు కూడా ఇవన్నీ నేపాల్ సరుకు అంటారు నేపాల్ ఏం కాదు నేను ఇక్కడ పక్కన నుంచే తీసుకొచ్చారు వీళ్ళు దానికి ఇన్ని ముఖాలు ఉన్నాయి అన్ని ముఖాలు ఉన్నాయంటారు వీళ్ళే పెడుతున్నారు దాంట్లోనే వాడు నేను చెప్పాను ఎప్పుడో ఇక్కడ కూర్చుని చెప్పాను నేను అది న్యూస్ ఐటమ్గా చెప్పాను శంఖంలో పుస్తకాన్ని తీర్థం అవుతుంటారు చూడండి అయిపోయింది ఇది న్యూస్ ఐటెం ఓకే మంచిది వెంటనే ఆ న్యూస్ ఐటెం అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ అదే రోజు సాయంకాలం రుద్రాక్షలు అక్కడ సమద్దిగా దొరుకుతున్నాయి మీ ప్రొఫెషన్లు బట్టి కమర్షియల్ త్రీ మినిట్స్ టూ మినిట్స్ రవీంద్ర భారత్ లో రుద్రాక్షలు మళ్ళీ వారు కూడా బొమ్మలో అవి చూపించి మీకు కన్సల్టెన్సీ సర్వీసెస్ ఫ్రీగా ప్రొవైడ్ చేయకూడదు కన్సల్టెన్సీ సర్వీస్ ఒకటి దీనికి పైగా అంటే మీ ప్రొఫెషన్కి తగ్గ రుద్రాక్షని మీరు వేసుకోవచ్చు అంటే మీరు డాక్టర్ వృత్తి చేస్తున్నారనుకోండి మీ రుద్రాక్షలు ఈ లెఫ్ట్ సైడ్ లాయర్ వృత్తి చేస్తుంటే మేము రుద్రాక్షలు రైట్ సైడ్ అలాగే ఏ వృత్తికి సంబంధించి అక్కడ పెట్టాము మీ కామన్ బట్టి రుద్రాక్షం సో ఈ విధంగా ఇది సో ఇప్పుడు అంటే ఆ గాలివాటొచ్చి అటుపరి ఎత్తుకుపోవడం ఈ లోపల ఇంకొకటి వచ్చింది అగర్బత్తి సోమవారపు అగరబత్తి మంగళవారపు అగర్బత్తి మీకు సపోజ్ మీకు బుధగ్రహం మీకు ట్రబుల్ ఉందనుకోండి బుధగ్రహమునకు సంబంధించిన అగరబత్తి ఒకటి ఉంది నిజంగా ఒక అగరబత్తి బుధ గ్రహానికి సంబంధించి ఉంది అది త్రికోణాకారంగా ఉంటుంది అంటే ఇలా పుల్లహా ఉండి ఆ చిగుర్ని త్రికోణాకారంగా శివుని శూలాన్ని పోలి ఉంటుంది మీరు కనుక ఈ అగరబత్తి కొనేసుకుని వెలిగించుకుంటుంటే బుధగ్రహము యొక్క అనుగ్రహం మీ మీద కలుగుతుంది హౌ దిస్ ఈజ్ సంథింగ్ అదే అమేజింగ్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఈ సమాచారం ఎక్కడా ఎప్పుడు కనలేదు వినలేదని సమాచారం దీనికి మళ్ళీ ప్రమాణాలు ఎవరు వీడియోలో చెప్పాడు వాడలేదు ఈ రకంగా ఈ లోకంలో ఇప్పుడు బుధగ్రహం యొక్క అనుగ్రహం కావాలంటే బుధ మంత్రం ఒకటి ఉంది దాన్ని జపించటము జపంలో జప సంఖ్య ఫిక్స్ చేసి ఉంటుంది బుద్ధుడు జపం చేయాలి దాంట్లో పదోవంతు తర్పణము అంటే పద్దెనిమిది తర్పణం చేయాలి దాంట్లో పదో వంతు హోమము అంటే నూట ఎనభై సార్లు ఆహుతి హోమం చేయాలి ఇది పద్ధతి ఈ పని మీరు చేస్తే ఒక రిచువల్ ఒక కర్మ కామ్య కర్మ మంచిది మీరు ఒక బుధగ్రహం యొక్క అనుగ్రహాన్ని కోరి చేస్తారు దానివల్ల మీకు అనుగ్రహం లభిస్తుంది అంతేగాని అగరబత్తి వెలిగించి మీరు రోడ్లన్నీ తిరిగి వస్తే మీకు బుధగ్రహం అనుగ్రహం ఎందుకు లభిస్తుంది వాట్ ఈస్ దట్ యు హన్ అగరబత్తి కొండో ఈ విధంగా మనుషుల యొక్క రోజుకొక కొత్త మార్గంతో వస్తూ ఉంటారు ఇంక క్రిస్టియన్ మిషనరీస్ అయితే ఇంక వాళ్ళు చేసే మోసాలకి హద్దు లేదు కొబ్బరి నూనె ఇస్తే రోగం తగ్గుతుందని ఒకటి అంటాడు తర్వాత ఏమిటేవిటి వాళ్ళు ఎంతో ఓపెన్గా మోసం చేస్తారు జనాలు మోసంలో పడిపోతూ ఉంటారు సో ఈ విధంగా ఈ లోకంలో ఒక స్థిరం లేకుండా గంగా తీరే గంగా దసహ యమునా తీరే యమునా దశహా ఒక స్థిరం ఉండదు ఒకతనం ఎక్కడికో వెళుతున్నాడు వెళ్తుంటే అడిగారు మీ పేరు ఏమిటండి అని అడిగాడు భద్రం నా పేరు అదేవిటి ఏ భద్రం ఈ వెరీ స్మాల్ నేమ్ దిర్ మస్ట్ యాడెడ్ టు దట్ ఇంకేదో పొడుగుండాలి దానికి అంటే ఏమిటి మీరు ఏ భద్రం అని అడిగాడు అడిగితే వెళ్ళబోయే గ్రామం గనక శైవ గ్రామం అయితే వీరభద్రం వెళ్ళబోయే గ్రామం గనక వైష్ణవ గ్రామం అయితే రామభద్రం సరే మంచిది గ్రామాన్ని బట్టి మీకు వచ్చింది మీరు స్వతహాగా ఏ భద్ర అని అడిగారు స్వతహాగా మేమేమీ కాదు అంత గాలివాట మీద నడుస్తుంది అలా ఉండకూడదు కాంట్రడిక్షన్స్తో బతకూడదండి ఇది స్పిరిట్ ఆఫ్ దట్ వాక్యం ఏమిటంటే బహుశాఖాహ్య బుద్ధజ అవ్యవసాయ నామంటే కాంట్రడిక్షన్స్తో బతకూడదండి మీరు బిలీఫ్ అండ్ బిహేవియర్ మధ్యన కాంట్రడిక్షన్ ఉండకూడదు టూ మెనీ బిలీఫ్స్ అయిపోతే మీకు కాంట్రడిక్షన్ వచ్చేస్తాం బిలీఫ్ అండ్ బిహేవియర్ వాటి మధ్యన తేడా రాకూడదు అండర్స్టాండింగ్ అండ్ లైఫ్ రెండింటి మధ్యన కాంట్రడిక్షన్ ఉండకూడదు అలాగే కాంట్రడిక్షన్ వచ్చేస్తే వాడు స్పిరిట్ అయిపోయి మొక్కలు ఉంటాడు మనిషి వాడంతటా వాడే స్పిరిట్ ఉంటాడు దాంతో వాడు ఎప్పుడు గ్రోత్ ఉండదు ఎప్పుడు కూడా సంసారపు ఊబిలో పడి అలా ఉంటాడు వాడు బతుకున్నది కాగే ఉంటాడు వాడు బాగుపడే ప్రసక్తే లేదు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 మీకు అన్న అన్ని శ్రీకృష్ణ శరణమా అన్ని అనుగ్రహాలు దాని నుంచే వస్తాయి అనే పూర్ణమైనటువంటి శ్రద్ధతో అలా ఫిక్స్ అయిపోవాలి అంతేగాని ఓ ఇది ఇంకో రోజు అది ఇంకో రోజు అది అలవా వీల్లేదు ఏదో ఒక స్థిరంగా ఉండాలి మీకు కామనామ కామ్యకర్మలు చేయటమా మాండవా మన యొక్క అండర్స్టాండింగ్ ఏమిటి కామ్యకర్మలకి శ్రీకృష్ణుడు సపోర్టు చేయడు రాబోతోంది వెంటనే రాబోతోంది కామ్యకర్మల్ని ఆయన ఎంకరేజ్ చేయడు మనం స్టూడెంట్స్ ఆఫ్ భగవద్గీత శ్రీకృష్ణుని యొక్క ఉపదేశాన్ని ఒక్క వాక్యం పట్టుకుంటే చాలు భగవద్గీతలో ఒక్క వాక్యం పట్టుకుంటే జీవితం తరించిపోతాడు మనిషి సో ఇటు వచ్చి రాని ఒక కామ్యకర్మలో ఉండాలా అక్కర్లేదా జీవితంలో కొంతకాలం వరకు కామ్యకర్మలు ఉంటాయి తప్పదు తప్పు లేదు కూడా కానీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇంకా మనకి కామ్యకర్మలతో సంబంధం లేదు అని అనుకున్న తర్వాత హే శ్రీకృష్ణ నీవు నన్ను రక్షించుము అని జనరల్గా ఓవరాల్ మీరు ప్రార్థన చేయాల్సి ఉంటుందే కానీ స్పెసిఫిక్ ప్రార్థనలు ఇంకా ఉండవండి అయిపోయింది వాటితో వి ఆర్ డన్ విత్ అలా ఆ ఒక నిర్ణయానికి వచ్చేసేయాల్సి ఉంటుంది ఏదో నేను ఎగ్జాంపుల్ ఇచ్చే ప్రయత్నం చేశాను ఒకప్పుడు ఎగ్జాంపుల్ క్లిక్స్ ఒకప్పుడు అది మోస్తర్గా క్లిక్ అవుతుంది ఒకప్పుడు క్లిక్ అవ్వదు ఆల్ థింగ్స్ ఆర్ దే కాబట్టి కాంట్రడిక్షన్స్ ఉండకూడదు జీవితంలో that is the spirit దట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ దట్ వర్స్ సో భాష్యంలో ఉన్నాం మనము సో ప్రమాణ జనిత వివేక బుద్ధి నిమిత్తవశాతు ఉపరసాతు అనంత భేద బుద్ధిషు సంసారా అవి ఉపరమతే మీకు చూడండి అనేక భేద బుద్ధులు చాలా మంచి వాక్యం అది నేను ఆ వేళ విస్తారంగా చెప్పా అనేక భేద బుద్ధులు మీకు కనుక తగ్గిపోతే మీలో భేదబుద్ధుల యొక్క విస్తారం తగ్గిపోయేయలది మీకు సంసారం కూడా తగ్గిపోతూ ఉంటుంది భేద బుద్ధుల విస్తారం తగ్గిపోతే సంసారం తగ్గిపోతుంది అంతే నేను ఒకసారి పండరిపూర్ వెళ్ళా పండరిపూర్ మీద ఉండే ఒక ప్రేమతోటి వెళ్ళాను కృష్ణుని యొక్క ఒక రూపము అక్కడ తుకారా మొదలైన మహాత్ములు ఏకనాథ్ మొదలైన పెద్ద పెద్ద మహాత్ములు జీవన్ముక్తులు సంచరించిన దేశం ఆ పవిత్రత దానికి ఉంది సంత్ భూమి అని అంటారు ఆ ప్రేమతోటి వెళ్ళారు సరే పండరిపూర్ వెళ్ళి దర్శనాది చేసుకుని వస్తున్నాను వస్తుంటే కారులో ప్రయాణం కదండి ఎవరిలో ఉన్నారు ఈ సమీపంలో ఇంకో దేవాలయం ఉంది దానికి వెళ్దా ఉన్నారు నేను అలా వినువురుకున్నాను నన్ను అడిగాను ఆ దేవాలయానికి వెళ్దాం అంటే నేనున్నాను వెళ్తే వెళ్ళడానికి వెళ్ళకపోవడానికి ఇంప్లికేషన్స్ ఏమిటని అడిగాను వెళ్ళినట్లయితే ఈ రోజు ఇంక హైదరాబాద్ చేరేది లేదు ఏ జహీరాబాద్లోనో ఎక్కడో హోటల్ రూమ్ తీసుకుని ఉండాలి వెళ్ళకపోతే హైదరాబాద్ ఇంటికి వెళ్ళి రెండు మిత్రులు ఇంటి దగ్గర అయితే విశ్రమించచ్చు అంటేనే చెప్పాను మనం వెళ్ళటం లేదు అని చెప్పి ఇఫ్ యూ ఆస్క్ మై ఒపీనియన్ వేయర్ నాట్ గుడ్ ఎందుకంటే మనం ఇంటి దగ్గర ఎలా బయలుదేరాం వండరీపూర్ వెళ్ళి శ్రీకృష్ణుని దర్శించుకుని వాపస్ వచ్చేసేయాలనే ప్లాన్తో బయలుదేరాం కదా నాకు ఇంకో దేవాలయం పేరెట్టి మీరు ఈ ప్లాన్ డిస్టర్బ్ చేయడానికి విలేదు ఎందుకంటే ఆ ఇంకో దేవాలయం ఎందుకుంటుంది మన హృదయంలోనే ఉంది దేవాలయం ఇంకో దేవాలయం ఎక్కడి నుంచి వచ్చింది శ్రీకృష్ణుని దర్శించిన తర్వాత ఇంకో దేవాలయం దర్శించకపోతే అది లోటు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు అసలు ఆ రకంగా మీరట్టే అధి దర్శించినా కూడా లోటే ఉంటుంది ఇంకో దేవాలయం ఉంటుంది భారతదేశం అంతా దేవాలయమే భారతదేశంలో దేవాలయం కానీ చోటే లేదు అసలు ప్రతి అణువు దేవాలయమే మీరు బృందావనం వెళ్తే మూడు వేల కృష్ణ దేవాలయాలు ఉన్నాయి బృందావనలో కెన్ యూ విజిట్ ఆల్ ఆఫ్ థమ్ ఎక్కడికో చోటకి మీరు మనస్సు స్థిరం చేసుకోవాలి అక్కర్లే కాదు కాబట్టి భేద బుద్ధులు విస్తారంగా పెంచుకుంటూ పోతే సంసారం కూడా పెరిగిపోతుంది ఏదో ఇంకో దేవాలయానికి వెళ్ళారు రాత్రి హోటల్లో మాకు అనిచేశారు వాడు ఏదో తిండి పెట్టాడు అది తిన్నారు అదేమో యోగ్యమైన భోజనం కాదు అయోగ్యమైన భోజనం మరి ఏమిటి మీరు ఏమిటి సాధించినట్టు కాబట్టి భేదబుద్ధులను అలా పెంచుకుంటూ పోకూడదు ప్రమాణం ఒకటి ఉండాలి ప్రమాణజనిత వివేక బుద్ధి నిమిత్త వశా ఒక ప్రమాణం ఉండాలి గీత ప్రమాణము ఒక నిర్ణయం ఉండాలి భగవద్గీతలో ఎలా చెప్పాడు అది మనం ప్రమాణంగా తీసుకుందాము అని ఒక ఒక ప్రమాణం ఉండాలి ఆ ప్రమాణం వల్ల వివేకము ఉద్బుద్ధమవుతుంది ఆ వివేకాన్ని అది దీపము వంటిది ఆ దీపము చూపించిన దారిలో మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం దీపం దారిని ఎలా చూపిస్తుందో తెలుసు అండి ఏది దారి కాదో దాన్నంతా పరిహరించేస్తుంది ఇది దారి కాదు ఇది దారి కాదు అని థౌజండ్ డైరెక్షన్స్ ఆర్జెక్టెడ్ అండ్ వన్ పర్టికులర్ డైరెక్షన్ ఇస్ పాయింటెడ్ అండ్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 దాని ఫార్ములా క్యాల్కులేషన్స్ ఏమి ఉండవు వెంటనే వన్ అని చెప్పొచ్చు మీరు కానీ ఇన్ హౌ many రాంగ్ వేస్ ఇట్ కెన్ బి ట్రై టు ఓపెన్ అని వాడు ఇస్తాడు ఏ థీఫ్ కెన్ఏ హౌ ఇన్ హౌ మెనీ వేస్ కెన్ ఏ థీఫ్ ట్రై టు ఓపెన్ ఇట్ అండ్ ఫెయిల్ అని ప్రశ్న ఇది ఐఐటీ ప్రశ్న ఇది మ్యాథమెటిక్స్లో ఐఐటికి అడుగుతారు ఇలాంటి ప్రశ్న నేను ఐఐటీ పేపర్లో చూశాను ఒకసారి ఇది ప్రశ్న దాన్ని క్యాల్కులేట్ చేయాలి క్యాలకులేట్ చేసే పెర్మిటేషన్స్ కాంబినేషన్స్ ఎన్ని ఎన్ని పెర్మిటేషన్స్ దీంతో స్టార్ట్ అవుతాయి ఎన్ని దీంతో స్టార్ట్ అవుతాయి అలాగే క్యాల్కులేట్ చేస్తే సెవెన్ హండ్రెడ్ ఆన్సర్ వస్తుంది అంటే సెవెన్ హండ్రెడ్ అండ్ మీరు ప్రయత్నించినా అది తెలుసుకోదు కరెక్ట్ వే ఉంటుంది ఈ శ్లోకానికి అది దృష్టాంతం వ్యవసాయాత్మిక అభివృద్ధి బహుశాఖాహ్ ఎనంత అశ్చ బుద్ధయ వ్యవసాయం అదే దృష్టాంతం ఇంకా వేరే దృష్టాంతం అక్కర్లా కాబట్టి ఈ భేదబుద్ధి పెరుగుతూ పోతే అలాగా భేదబుద్ధి ఎప్పుడైతే పెరుగుతూ పోతుందో సంసారం అలా పెరుగుతూ పోతుంది అనేకములు ఎవరికి తోచింది వాడు చెప్పుకుంటూ పోతాడు ముఖ్యంగా ఆధ్యాత్మరంగా ఒక అమ్మగారు ఓం నమో నారాయణాయ అది ఒక మంత్రం దాన్ని జపం అది అది ఎందుకు జపం చేసేవారు ఒక మహాత్ముడు ఆ మంత్రాన్ని మీరు జపం చేస్తే మీరు జీవితంలో మీ కుటుంబం చాలా క్షేమంగా ఉంటుంది సాధారణంగా యువతులు కుటుంబ క్షేమాన్ని కోరుకుంటారు పిల్లలు భర్త వాళ్ళ క్షేమాన్ని కోరి వారు జపం చేస్తారు అయితే ప్రార్థనలు పూజలు చేసుకుంటారు ఆ విధంగా ఆమె అయ్యా మా అబ్బాయిలు మా అమ్మాయిలు వాళ్ళ చదువులు బాగా రావాలి అందరూ క్షేమంగా ఉండాలి ఏదైనా మంత్ర జపం నేను చేస్తాను వాళ్ళు ఎలాగూ చేరు వాళ్ళ తరఫున నేను చేస్తాను అని అడిగే రావడే ప్రేపడతాడు అయితే మహాత్ముడు చెప్పాడు ఓన్మో నారాయణాయ మీరు జపం చేయండి అష్టాక్షరి మహానంతరం మీకు క్షేమం కలుగుతుంది అని చెప్పారు చెప్తే మరి మీరు ఉపదేశిస్తారా సరే ఆయన ఉపదేశించారు ఈ విడు ఈ ఆయన వెళ్ళిపోయారు ఆ మహాత్ముడు వెళ్ళిపోయారు ఇంకో మహాత్ముడు వచ్చారా ఓ సంవత్సరం తర్వాత ఆయన భిక్షకు వచ్చారు భిక్షకు మరి ఆయనే ప్రసంగం మొదలు పెట్టారో లేకపోతే ఈ మొదలు పెట్టారు అమ్మగారే మొదలుపెట్టి ఉండొచ్చు కూడా సో నేను ఇలా ఉన్నమో నారాయణాయ మహామంత్రాన్ని జపం చేసుకుంటున్నానండి అని ఆయనతో చెప్పారు ఇక్కడ అంటే ఆయన ఉన్నారు నీకు అష్టాక్షర మహామంత్రాన్ని జపం చేసే అధికారం నీకు లేదు నీకు అది జపం చేస్తే పాపం వస్తుందని చెప్పారు ఇప్పుడు ఆయన్ని ఏం చెప్తాం అలా చెప్పేవాళ్ళు ఉండరని మీరు లోకంలో అనుకోద్దు చాలా మంది ఉన్నారు అని చెప్పారు పాపం వస్తుందండి అనేప్పుడు కాదు భయపడిపోయింది ప్రత్యవాయం అని చెప్పారు ప్రత్యవాయం విద్యత ఉన్నారు చూసారా ప్రత్యవాయం వస్తుందని అంటే నేను మిమ్మల్ని ఆ భగవంతుడు మిమ్మల్ని పనిష్మెంట్ ఇచ్చేస్తాడని అని ఇప్పుడు భయపడిపోయారు అయితే ఇప్పుడే ఏం చేయాలండి అని మళ్ళీ ఆయన తాళే చెప్పారు ఇప్పుడు ఆ మంత్రాన్ని మీరు విదిలిపెట్టేయాలి ఉపదేశం తీసుకున్నారు కదా మరి ఏదో పుష్ప వృత్తి శరీరం చేసింది అయితే ఉపదేశం తీసుకున్నారు కాబట్టి ఒక విధిలో విధి విధానంలో ఉపదేశం తీసుకున్నట్టుగానే విధి విధానంలో విదిలిపెట్టేయాలి ఎలా వదిలిపెట్టాలి దానికి నేను పద్ధతి చెప్తాను ఒక ఆవు చెవిలో వదిలిపెట్టాలి ఆవు చెవిలో వదిలిపెట్టడం విధులు పెట్టడానికి ఇంకా అంటే పోతే ఆవు పోతుందన్నమాట విధిలి పరిహరించదగ్గది అంటే అది ఉండకూడదని కదా అదేదో దోషం అని కదా ఆ దోషం ఆవుకు పోవాలి మీరు ఎప్పుడైనా చూసారా చిన్న మీరు పర్యటనలో ఏం చేస్తారంటే దిష్టి తీసి రోడ్డు మధ్యలో వేస్తారు అవునండి ఎందుకంటే ఎవడో ఒక దాని మీద కాలు వేస్తే వాడుపోతాడు ఎవడూ వేయలేదనుకోండి కాలు అందరూ దాన్ని తప్పించుకుని వెళ్ళిపోతారు సైకిళ్ళ వాళ్ళు బస్సు స్కూటర్ల వాళ్ళు కూడా తప్పించిపోతారు ఎవడూ దాని మీద కాలు వేయలేదు అనుకోండి అది మళ్ళీ ఓనర్కి వచ్చి వస్తుంది ఆ దోషం అంటే ఎవడో ఒకడు వీలైనంత తొందరలో దానిమీద కాలు వేసేస్తే ఆ దోషం ఆ శనో దోషమో దానికి శన అనుకోడు అలాంటి మాట అసలు ప్రయోగించడం నాకు ఇష్టం ఉండదు ఆ దోషం ఆ పాపము దోషము అది ఇంకొకడికి పోతుంది ఎంత తప్పు అసలు ఆలోచన ఎంత తప్పండి అధ్యతనే తెల్లవారు సములు వేస్తారు నాలుగున్నర ఐదు ఏసుకొచ్చి రోడ్డు మధ్యలో పారేస్తారు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వాళ్ళు ఉంటారు చూడాలి పాలు తెరిచుకుందుకు పోయేవాడు పల్లెటోళ్లలో అనేక మంది ఎర్లీ మార్నింగ్ లేచిపోతారు ఎర్లీ రైజర్స్ ఉంటారు వాళ్ళలో ఎవరో కాలు వేస్తారు వేసినప్పటి నుంచి వాడి బెంగ ఆ రోజు వారికి ఏదో అవుతుంది అవుతుంది దీని మూలంగా ఏదో రాత్రి సరైన తిండి తినకపోతే కడుగులో పోట్లు వస్తే అదిగో పొద్దున్నే ఏదో దిష్టి తొక్కాను నేను అంచెతనే కడుగుల అంటే వీడు ఇంకొకడు పోవాలి సో ఆవు పోవాలి ఆవు చెవిలో చెప్పేస్తే ఆవు పోతుంది ఈయన ఏం చేశాడంటే ఆవు చెవిలో ఆ మంత్రాన్ని విడిచిపెట్టింపజేశాడు ఆవిడ ఆవు ఒకసారి ఆవు ఒకటి తోలుకురామంటే వాడు ఎవరో తోలుకొస్తాడు వంద రూపాయలు ఇస్తాడు ఆ వాడు పక్కన నిలబడతాడు ఈయన దానికి ఆచమనం అది చేసి సంకల్పం గోత్రస్య గోత్రాయా అష్టాక్షర మహామంత్ర పరిత్యాగం కనిషే అలాగే దానికి సంకల్పాలు చెప్పించి ఉరికే సంస్కృతంలో చెప్పాలే కాదు సంస్కృతం రానివాడు చెప్తా ఉంటే వచ్చిన వాడు చెప్పడానికి అభ్యంతరం ఏ ఉంది ఇంకా కావాలంటే ఇంకా మూడంత పొడుగు సమాసం కూడా చేయచ్చు దానికి సమాసాలు చేసి చేయవచ్చు రానివాడు చేస్తాడండి సమాసాలు ఏ అర్థవర్తలేదు సమాసాలు సమాస కూర్చు చదువుకున్న వాళ్ళకే అభ్యంతరం సో ఆవి చెవిలో ఎదురుపెట్టించి ఆవిడ బరువు నెత్తిపించి బరువు ది దిగినట్టయింది వెళ్ళిపోయాడ దక్షిణ కూడా తీసుకుని వెళ్ళిపోయాడు ఇంతటి మహాభాగ్యానికి ఆవు వాడు వంద రూపాయలు తీసుకుని ఆవు వాడు లేచకపోయాడు ఏమే అవదో ఆవుకేమవుతుందండి ఆవు ఏమవుదో ఆవిడే బాగానే ఉంటారు అయిపోయింది మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత నన్ను సలహా అడిగారు నేను నమోనారాయణ మహామంత్రం వదిలిపెట్టేసాను ఇప్పుడు నాకు ఇంకేదైనా మంత్రం ఇవ్వండి నేను చెప్పాను మీకు ఏమంత్రం ఇవ్వడం ఎందుకంటే ఒక మహాత్ముడు మీకు మంత్రం ఇస్తే ఈ బహుశాఖా హ్యనంతాశ్చబుద్ధ అవ్యవసాయినాం మంత్రం ఇచ్చిన రోజు మీరు ఏమైనా తీసుకున్నారు అది మహామంత్ర దాని పేరే మహామంత్రం మహామంత్రం తీసుకుని దాన్ని విడిచిపెట్టి ఇంకో మంత్రం పట్టుకుని మళ్ళీ ఇంకో మంత్రం ఏమన్నా అర్థం ఉండదు దీనికి అయితే నేను విడిచిపెట్టడం తప్ప తప్పు తర్వాత మీరు విడిచిపెట్టడం అన్నది మీ భ్రాంతి మీరు విడిచిపెట్టలేదు అలా విడిచిపెట్టరు అది మీకు ఆ మంత్రం మీకు వచ్చారు కదా వచ్చు మీకు ఉపదేశం అయిందా లేదా అయింది మరి విడిచిపెట్టడం ఏంటి ఆవు చెవిలో విడిచిపెట్టేశాను విడిచిపెట్టలేదు మీరు ఆవు చెవిలో జపం చేశారు విడిచిపెట్టడం ఏంటి విడిచిపెడతారంటే అలాగే ఎలా విడిచిపెడతారు మీరు ఆ సంస్కారం మీకు ఎక్కడి నుంచి పోతుంది అంత పవిత్రమైన సంస్కారం కాబట్టి మీరు విడిచిపెట్టలేదు ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు మీరు కంటిన్యూ చేసుకోండి కొత్త మంత్రాలు అనవసరం కొత్త మంత్రాలనే కంటిన్యూ చేయాలి దాన్ని ఎనిమిది లక్షలు చేయండి చేసిన తర్వాత ఆలోచిద్దాం ఏం చేయాలి అంతవరకు అసలు మీరు మాట్లాడదు ఎందుకంటే అలాగా ఇప్పుడు నేను వచ్చాను నేను వెళ్ళిపోతాను ఇంకొక వస్తుంది అలా ఉంటుంది కాబట్టి అలా ఎన్నడూ ఉండకూడదు ఒక స్థిరమైన బుద్ధి ఉండాలి అది ప్రమాణజనితమైన బుద్ధి కూడా ప్రమాణజనిత వివేక బుద్ధి అప్పుడు సంసారము ఈ అనంత భేద బుద్ధులు ఉపరతాసు తొలగిపోతాయి అప్పుడు సంసారం కూడా తొలగిపోతుంది మనస్సు తేలిక పడుతుందండి మనస్సుకి బరువే బరువు శరీరం బరువు బరువు కాదు శరీరం మీద మీరు భుజం మీద ఏదైనా బరువు పెట్టారనుకోండి బరువు కాదు నిజానికి భుజం మీద కొంత బరువు పెట్టుకుని రోజు నడవడం మంచిది చూసుకోండి ఏదైనా ఒక పది కేజీలో పదిహేను కేజీలో మూట మంచి బట్టలు అవి పాడవకుండా ఇసకా అది కాకుండా ఒక మూటో ఒకటి శుభ్రంగా స్థిరంగా ఉండే మూటో ఒకటి తను సంపాదించండి బియ్యం మూటో ఏదో బియ్యం అయితే శ్రేష్టం ఫిక్స్ చేసేయండి రోజు ఏం చేస్తారంటే ఆ మూటను ఎత్తుని పెట్టుకుని ఇట్నించటో అట్టు ఇట్నించటో అలాగా ఒక పది పది సార్లు ఇరవై సార్లు చేస్తే మీకు మెడకి ఏ వ్యాధి మెడకి వ్యాధి వస్తుందంటే దాన్ని ఎప్పుడు ఇటు తిప్పడం మొత్తం ఒరిషన్తో దిగుతాడు ఇప్పుడే అది తోడబడుకోండి ఇలా చూడాల్సి వస్తుంది ఎందుకంటే తిప్పలేడు మేడ అది దాని ఆ నరాలన్నీ కూడా బాగా హార్డ్గా తయారైపోయి ఉంటాయి మరి మేడ తిప్పలేడు ఎప్పుడైనా తిప్పితే కదా కాబట్టి నెత్తి మీద పెట్టు ఇటు ఇది ఈ ఈ సమాచారం నేను ఎక్కడ యోగా స్టూడియో ఉంది ఈ సేవస్ బురంగంలో యోగా స్టూడియో ఉంది అక్కడ అయ్యంగారు యోగా నేర్పుతారు దాంట్లో వాళ్ళు పెట్టారు ఈ సిస్టమ్ అక్కడ ఈ సంచులు ఉంటాయి ఏమిటండి ఈ సర్జీలో అడిగితే ఇదే చెప్పారు వాళ్ళు లోపల గులకరాళ్ళు మంచి శుభ్రమైన గులకరాళ్ళు నెత్తి మీద పెట్టుకుని ఉన్నాడే దువ్వు కాదు అవిరికాది సో అలాంటి గులకరాళ్ళు మెత్తగా ఉండేవి మూటలు కట్టుంటాయి అది వాళ్ళు నేను నేను వెంటనే అక్కడ నిలబడి చూశాను నెత్తి మీద రెండు మూటలు పెట్టుకుని నడిచేయటం ఈ భుజం మీద ఈ భుజం మీద మూటలు పెట్టుకుని నడవటం వెన్నె మూక మీరు బరువు పెట్టేపటికి అది ఖడక్ అవుతుంది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 చక్కగా బరువులు బరువులు మోసిస్తూ ఉండడం ఈ హమాలీలు ఉంటారు వాళ్ళకి వెన్నుముక్క మేడ దానికి సంబంధించిన రోగాలు ఏమే రావు వాళ్ళకి అలా ప్రాణం పోయే వరకు వాడు అలా కడక్కుంటాడు కాబట్టి ఆ పని చెయ్యాలి యూ హ్యావ్ టు డూ దాట్ కాబట్టి బరువు శరీరానికి బరువు మంచిది మనస్సుకి బరువు చెడ్డ మనస్సు నిర్మలంగా బరువు తక్కువ ఉండాలి అంటే భేద బాగా తగ్గిపోవాలి ఆ శ్లోకం చాలా గొప్ప శ్లోకం భాం తాబుద్ధయ బహు శాఖాఖాఖా ఇచ్చేతత్ చూడండి గీతలో ఉపదేశం జనరల్గా ఉంటుంది జనరల్ టర్మ్స్లో సాధారణంగా ఉంటుంది ఉపదేశం స్పెసిఫిక్గా ఉండదు స్పెసిఫిక్ ఉపదేశం అంటే ఏంటి నువ్వు ఈవేళ ఉపవాసం చేయి రాత్రిపూట ఈది తిను ఈ జపం చేయి ఈ పని చేయి ఈ పని చేయి అది స్పెసిఫిక్ ఉపదేశం అవి ధర్మశాస్త్రాదుల్లో వ్రతము చేపట్టిన సందర్భాల్లో ఈ వ్రతంలో ఈ నియమాలు అని అలా స్పెసిఫిక్గా ఉంటాయి ఉపదేశాలు సంథింగ్ టు బి డన్ సంథింగ్ టు బి అవాయిడెడ్ అండ్ అలా స్పెసిఫైడ్గా ఉంటాయి పర గీతల ఉపదేశాలు అలా ఉండవుగా గీతల ఉపదేశాలు ఎలా ఉంటాయంటే జనరల్ వే జనరల్ విజ్డమ్ బై విచ్ యూ షుడ్ లివ్ కాబట్టి అది స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ ఏవో కొన్ని పాఠం చెప్పేప్పుడు చెప్పడం జరుగుతుంది ఇంకా మిగిలిన ప్రతి వ్యక్తి తనకి తాను వర్కౌట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈచ్ పర్సన్ హ్యాస్ టు వర్కౌట్ గీత మీకు ఈ దారిలో వెళ్ళు ఆ దారిలో దారిని చూపించడం గీత ఏం చేస్తుందంటే మీ చేతిలో ఒక దీపాన్ని పెడుతుంది జ్ఞానదీపము జ్ఞానదీపైన భాస్పద ఆ దీపంలో మీకు అన్ని దారులు కనపడతాయి సరైన దారిని మీరు వెతుక్కుని మీరు నిర్ణయించుకుని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 ఈ శ్లోకం దానికి చక్కటి దృష్టాంతం సో ఈ బుద్ధులు ఉన్నాయే ఈ ఒక స్థిరత్వం లేని వాడి బుద్ధులు ఒక బుద్ధి కాదు అనేక బుద్ధులు బహుశాఖాహ అంటే దానికి సమాసం బహువ్రీహ సమాసం బహ్య శాఖా యాశాంత ఏ బుద్ధులకైతే అనేకములకు శాఖలు ఆ బుద్ధులు బహుశాఖాహ అనబడుము బహువ్రీహి సమాసం మీకు ఇంకా రాలేదు బట్ అనేక సార్లు భాష్యాల్లో ఉంటుంది సో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 అనేక శాఖలు అంటే అనేక భేదాలు మళ్ళీ ఒక్కొక్క భేదంలో మళ్ళీ అనేక భేదాలు అనంత భేదాలు సో ప్రతి శాఖ భేదేనహి అనంత బుద్ధయ ఒక్కొక్క మార్గంలో ఒక్కొక్క కొమ్మలో మళ్ళీ అనంతములైన భేదములు ఎన్ని భేదాలు అండి ఒక వ్యవస్థ ఏమైనా ఉందో అసలు చూద్దాం అంటే వ్యవస్థ అనేది లేకుండా అయిపోతుంది చాలా కష్టమైపోయింది హిందూ ధర్మాన్ని ఒక త్రాటి మీదకి తీసుకురావటం ఎంత కష్టం అంటే ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ డైవర్సిఫైడ్ సిస్టమ్ అది ఇట్ ఈస్ ఎ స్ట్రెంగ్త్ ఒకప్పుడు స్ట్రెంగ్త్గా ఉండేది అది ఇప్పుడు అది వీక్నెస్ అయిపోతుంది ఒకళ్ళతో ఒకళ్ళు దెబ్బలాడుకోవడంతో మన శక్తి యుక్తి అన్నీ పోతుంది ఇంకా మనం మన ధర్మాన్ని మనం రక్షించుకోవడం అన్నది అసంభవం అయిపోతుంది ఆ స్థితి వచ్చేసింది అలా రాకూడదు బట్ ఎవర్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 సింపుల్గా మంచి పుష్టికరమైన ఆహారం న్యూట్రిషస్ ఫుడ్ సాత్విక ఆహారం త్రీ టూ త్రీ ఆర్ ఫోర్ ఐటమ్స్ అలాగా ఫోర్ ఫైవ్ ఐటమ్స్ అన్నట్టుగా రేపు రేపు రాబోయే శంకర జయంతి నాడు కేటరింగ్కి దీన్ని అప్లై చేయొద్దు అంటే నేను జనరల్గా చెప్తున్నా ఆ రాబోయే కేటరింగ్కి వెంటనే అప్లై చేయమని కాదు కేటరింగ్ అప్పుడు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి ఎందుకంటే ప్రతి వ్యక్తి ఎవరికి కావాల్సిన ఐటమ్స్ పడుతుంది దానికుండి లాజిక్ దానికి ఉంది అది అలాంటి నిజ నిజ జీవితంలో వన్ షుడ్ మేక్ ఇట్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ మంచిది దానివల్ల ఇప్పుడు భోజనం సింపుల్ చేసేయాలి డ్రస్ డ్రస్ సింపుల్ చేసేసుకోవాలి ఇప్పుడు ఎలా ఉంటుందంటే చెప్పులు కొంటారు కొంతమంది ఎన్ని జతలు ఉంటాయో తెలుసు అండి ఇప్పుడు ఫిలిప్పైన్స్ రాణి ఒక ఆమె ఉండేది ఫిలిప్పైన్స్ దేశం రాణి ఆ రాజకులము రాజ్యభ్రష్టులు అయిపోయారు వాళ్ళు అంటే ఆమెకి ఎన్ని చేతలు చెప్పులు ఉండేవి మూడు వేలో ఎన్నో ఉండేవి జయలలితకి ఎన్ని చేతలు చెప్పులు ఉండేవి వెయ్యో ఎన్నో లేక ముప్పై వేలు ఆవిడకు ఉండేవి ఐదు వేలో పదివేలో ఈవిడికి ఉండేవి నేను ఇంకోటి అడుగుతా మన వాళ్ళు పదో చెప్పులు చేతలు పెట్టుకుంటా ఎందుకండి అన్నీ ఎందుకండి తిరిగిపోతాయి నేను ఒకప్పుడు ఫీల్ అవుతా బ్యాడ్గా ఫీల్ అవుతా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 తర్వాత షూస్ లేకుండా వీధిలోకి వెళ్ళడానికి లేదు చిన్న చిన్న డిస్టెన్స్ అస్తమానం షూస్ చికాకు కాబట్టి సమ్ సింపుల్ చప్పల్స్ మీరు అగస్టులో అమెరికా వెళ్తే ఫిబ్రవరిలో వస్తే నేను చేసి ఘనకాల్యం అదే అక్కడ ఉన్న ఐదు నాలుగు ఐదు మాసాల్లోనూ మీకు మినిమం త్రీ టైప్స్ ఆఫ్ చప్పల్స్ కావాల్సి ఉంటాయి సింపుల్ చప్పల్స్ షూస్ ఆఫ్ నార్మల్ సింపుల్ సైజ్ అండ్ యాజ్ ది టెంపరేచర్స్ డ్రాప్ డౌన్ ఎస్పెషల్లీ కెనడా వెళ్తున్నాము అంటే ఈ షూస్ మనకి రావు యూ షుడ్ హ్యావ్ ఎ స్పెషల్ షూస్ అక్కడికి ఎన్ని చేతలయ్యి మూడయ్యాయి ఇవి మీరు ఓవర్ ఏ పీరియడ్ మీ నెంబర్ పెరుగుతుంది అది పారాయసీమి కావు ఎలా పారేస్తారు బాగున్నదని ఎలా పారేస్తారు నాకే ఆశ్స్ వాట్ ఈస్ దిస్ సాధువులు అయి ఇంత ఇంత లగేజ్ ఇట్ ఫెయిర్ ఆన్ అవర్ పార్ట్ అని అప్పుడు కూడా అవుట్ వస్తుంది ఏమంటే మన పరిస్థితి ఎలా ఉంటే ఇంకా గృహస్థుల పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి యూ కెన్ ఇమాజిన్ దే హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీస్ మోర్ వేస్ ఆఫ్ ఆపరేటింగ్ ఇన్ ది సొసైటీ కాబట్టి జీవితం అంత కఠిన అంత అలా అయిపోకూడదు సరళంగా ఉంది లెస్ ట్రావెల్ లైట్ ఎప్పుడైనా చూసి చెప్పారా ట్రావెల్ లైట్ ట్రావెల్ లైట్ అంటే ఉరికే రైల్లో ట్రావెల్ లైట్ అని విమానంలో ట్రావెల్ లైట్ అని కాదు జీవితంలో జీవితంలో ట్రావెల్ లైట్ అప్పుడు భేద బుద్ధులు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 అసలు ఇవేమీ అక్కడ లేకుండానే గెంతులు వేస్తూ ఉంటుంది కోతి కదండి కోతి స్థిరంగా కూర్చోడు ఇట్టించేటోట్టు జంపు చేస్తూ ఉంటుంది దాని మీద ఆల్కహాల్ తాగింది స్థిరంగా కూర్చుని వాడే తాగితే జంపు చేస్తాడు అలాంటిది కోతి తాగింది పైన తేలు కుట్టింది తేలు కుట్టితే ఇంకా అసలు రోజు కుదరదు గెంతులు వేయటమే ఆ పెయిన్ అలా ఉంటుంది ఆ పైన దెయ్యం పట్టింది భూతావేశం ఆ కోతి ఎలా ఉంటుందో మీరు మన మనస్సే మన మనస్సే ఆ కోతి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 సెటింగ్ చేసే బుద్ధి పేరు వివేక బుద్ధి నిత్యానిత్య వస్తు వివేకం ఆత్మానాత్మ వివేకం దాని వివేక బుద్ధి అంటారు చాలా విలువైన బుద్ధి బుద్ధి అంటే ఆలోచన జ్ఞానము చాలా విలువైన బుద్ధి జనులలో వివేకం చాలా తక్కువగా ఉంటుంది అవివేకంతో జీవితంలో ముందడుగు వేసి కష్టాలు పడుతూ ఉంటారు కాబట్టి ఎందువల్ల అంటే ప్రమాణము లేకపోవడం చెప్ప ప్రమాణం లేకుండా జీవించకుండా నిజానికి మహాత్ములు ఏమంటారంటే జీవితంలో గురువు లేకుండా జీవించకూడదు మన వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో యూనివర్సిటీకి తీసుకో వెళ్తారు ఏదో చదువుతారు చదివి ఉద్యోగం సంపాదిస్తారు లేకపోతే కొన్ని ఉద్యోగం కల వ్యవసాయం అగ్రికల్చర్లో స్థిరపడతారు ఏదో బాగా చేస్తూ ఉంటారు డబ్బు వస్తూ ఉంటాం అయిపోయింది ఇంక మనం జీవితంలో చేయాల్సిందంతా చేసేసాం ఇంకా దర్ ఇస్ నథింగ్ టు డూ అనే లెవెల్కి వచ్చేస్తారు నథింగ్ టు డూ అంటే ఇంకేం చేస్తావు నువ్వు ఏం చేస్తావు అర్థ కామ డబ్బు సంపాదిస్తూ ఉంటావు ఏదో బిజినెస్ ఉద్యోగమో వ్యవసాయమో ఏదో చేస్తూ ఉంటారు డబ్బు సంపాదిస్తూ ఉంటాం అర్థ ఈ డబ్బు దేనికి దేనికి ఏంటంటే డబ్బు దేనికి ఏంటంటే పిచ్చి ప్రశ్న కామా అనేక భోగాలు ఉన్నాయి ఆ భోగాలను అనుభవిస్తూ ఉంటాం అర్థా కామా ఇంకైతే దేవుడు దైవం అక్కర్లేదానికి దేవుడు దైవం అక్కర్లేకపోవడమే అప్పుడప్పుడు దేవుడికి సంధాయిస్తాం తర్వాత ఎప్పుడైనా అమావాసనాడో లేకపోతే పూర్ణిమ నాడో ఎప్పుడైనా ఒకసారి దేవాలయానికి వెళ్తాం సంవత్సరానికి ఒకసారి తిరుపతికి వెళ్తాం ఎప్పుడైనా గుండు కూడా చేయించుకొస్తాం తిరుపతిలో ఇంకే ఇంకా దేవుడు ఏమిటి ఇంకా ఇంకా దేవుడు ఇంత చేశాం కదా అంటే ఏదో దేవుడికి కూడా మన వాటా మన వంతు వాటా ఒక మొక్కుబడి చెల్లించేసి ఇంకా ఇప్పుడు నోర్మల్స్ కూర్చోబోయే డోంట్ డిస్టర్బ్ మీ ఫర్ దర్ అనే లెవెల్లో దేవుడు కూడా కొంత వాటా పారేసి ఇంకా డిస్టర్బ్ చేయదు అంటే అవాయిడబుల్ న్యూసెన్స్ అన్నట్టుగా ఆ విధంగా ట్రీట్ చేస్తే సో నో ద పర్సన్ హీ హాజ్ డన్ వాట్ ఆర్ హ్యాస్ టు బి డన్ ఒక హ్యూమన్ లైఫ్లో చేయాల్సిందంట చేసేస్తాయి ఈజ్ ఇస్ ది రైట్ వే ఆఫ్ లివింగ్ అలా అలా జీవిస్తూ అనేకములైనటువంటి భయంకరములైన సమస్యలు ఉదయిస్తాయి మనస్సు నిర్మాణం చేసి పెడుతుంది సమస్యలు వచ్చిన సమస్యలు ఎక్కడి నుంచి వచ్చాయంటే అజ్ఞానం నుంచి వచ్చాయి ఈ సమస్యలు వచ్చిన తర్వాత వీడు పరిష్కారం కోసం వీడు మళ్ళీ తిరిగేస్తూ ఉంటాడు పరిష్కారం రుద్రాక్షలు నీ సమస్యలు పరిష్కరి సమస్యలని రుద్రాక్షలు ఎలా మీరు మీ కొలిగ్తోటి ఆఫీసులో మీ కొలిగతో దుర్వ్యవహారం చేసి దెబ్బలాట పెట్టుకుని కష్టాల్లో పడి ఆ కష్టాల నుండి రుద్రాక్షలు తీర్చాలంటే ఎందుకు ఎలా తీరుస్తాయి చేతన పురుషుడు యొక్క కష్టాలని జడ వస్తువులు ఎలా తీరుస్తాయి హా అంటే కాదు దానికి ఆరు గీతలు ఉన్నాయి కాబట్టి తీరుస్తాయి ఎందుకు ఆరు గీతలు ఉంటే నీ తీరుస్తాయి అనా అర్థం ఉందో దానికి వాడు ఎవడో చెప్పాడు వాడు ఎవడో చెప్పాడు వాడు ఏం చదివి చెప్పాడు ఏం ప్రమాణంతో చెప్పాడు నేను ఒక్కటే మాట మీకంట సంస్కృతం రానివాడికి ఏ మాట చెప్పే అర్హత లేదు ఎందుకంటే శాస్త్రాలన్నీ ఏ భాషలో ఉన్నాయి సంస్కృత భాషలో ఉన్నాయి మన ధర్మానికి మూలం భాష ఏమిటి సంస్కృతం వేదోఖిలో ధర్మ మూలం అన్ని ధర్మములకు మూలమేమిటి వేదము వేదం ఏ భాషలో ఉంది తెలుగు భాషలో ఉందా సంస్కృత భాషలో ఉందా వీడికి తెలుగే సరిగ్గా రాదు కదా వీడి వేదం ఎప్పుడు వేదంలో భాష వీడికి ఏం తెలుస్తుంది ఐదు ఐదు గీతలు ఉన్న రుద్రాక్ష మంచిదా ఏడు గీతలు ఉన్న రుద్రాక్ష మంచిదే వీడికి ఎలా తెలిసింది ఒక శ్లోకం సరిగ్గా చదవలేడు ఒక శ్లోకం చదవడం పూర్తయ్యేపటికి వీడికి సంస్కృతం రాదని నేను మీకు సర్టిఫికేట్ బాండ్ పేపర్ అనేది రాసిస్తా నేను రాసిస్తాను మీరు తెచ్చుకున్న పేపర్ నేను రాసిస్తా వీడికి సంస్కృతం రాదు అని రాసిస్తాను మీరు వాడు శ్లోకం లేదు ఒకడోసారి శ్లోకం చదివాడు ఏ శ్లో గీత గీతలో శ్లోకం అనేదో కఠినమైన శ్లోకం చదివాడా అంతేకాదు కర్మణ్యేవాధికారస్తుంది అది మామూలుగా లోక శ్లోకం అర్థం తెలిసిందో మానిందో లోకంలో కష్టమే లేదు కర్మణ్యేవాధికారిస్తే మా ఫలేషు కదా మా కర్మఫలహేతుర్భూ మా దేశంతో స్వకర్మే ఇది చదివాడు ఇది ఎందుకు చదివాడు అంటే ఇస్తున్నాడు హీఈ్ ఎక్స్ప్లెయినింగ్ సమ్థింగ్ అండ్ హీ కోట్స్ అది చదవడం పూర్తయ్యేపటికి నాకు వెంటనే కాలర్ కొట్టుకుని నాలుగు ముట్టికాయలు వేయాలి ఎందుకంటే నేను వేదాంతం చదివానంటాడు భగవద్గీత అంతా నేను ఈ మూలం చామూల దగ్గర చదివానంటాడు పాఠాలు చెప్తున్నాడు భగవద్గీతలో శ్లోకం సరిగ్గా చదవడం చేత కాదు ఇది అదన్నో సంస్క్రిట్ అక్కడ ఆ కర్మ అనే శబ్దం యొక్క లక్షణం తెలియదు ఆల్ దీస్ హౌ డూ యూ నో అని మీరు నన్ను అడుగుతారేమో నాకు తెలుసు అన్నం ఉడికిందో లేదో మీకు ఎలా తెలుస్తుంది ఒక మెతుకుని స్థాళీ పులాకం న్యాయం చేత మీకు అన్నం ఉడికిందో లేదో లేదా అలాగే అదే న్యాయం చేత అదే పద్ధతిలో ఒక శ్లోకం ఎదురువాడు చదివితే వాడికి సంస్కృతం వచ్చేవాడు నేను తెలిసిపోదండి శ్లోకం చదివేప్పటికీ కాబట్టి ప్రమాణం లేకుండగా ఎవెవో కథలు చెప్పేటువంటి వ్యక్తిని అంటే వ్యక్తి దుర్దోషం కాదు ఆ ప్రమాణరహితమైనటువంటి పద్ధతిని స్వీకరించి అదేదో మార్గం అని దాంట్లో పడిపోతూ ఉంటే అలాంటివి వందంటే వంద కనుకాల ఈరోజు ఒక మార్గం రేపో మార్గం అనార్థం ఉందో ప్రమాణజనిత ప్రమాణజనిత వివేక బుద్ధి ఓ ప్రమాణము ఆ ప్రమాణం వల్ల పుట్టిన వివేక బుద్ధి అవేమీ లేని వాళ్ళకి రోజు ఇలాగా ఓ రోజు అలాగా రాట్టుకుపోతూ ఉంటారు కాబట్టి వాళ్ళకేమీ స్థిరత్వము ఉండదు గీత యొక్క నిరూపణ చాలా మంచి నిరూపణ అక్కడికి యోగ మహిమోపనిషత్తు అయింది అంటే ఇప్పుడు కర్మయోగం యొక్క లక్షణాలు ఎన్ని చెప్పినట్టండి ఐదు చెప్పారు ఏమిటి ఒకటి ఏమిటంటే ఈ కర్మయోగాన్ని కనుక మీరు అనుష్ఠిస్తే రాబోయేదంతా కర్మయోగమే ముందు దాని మహిమని చెప్పారు కర్మయోగాన్ని గనక మీరు జీవితంలో భాగంగా చేసుకుంటే మొదటి లక్షణమేమిటి కర్మబంధం ప్రహాస్యసే రెండవ లక్షణం ఏమిటి అభిక్రమ నాశము లేకుండుట మూడవ లక్షణం ఏమిటి ప్రత్యవాయము లేకుండుట నాలుగవ లక్షణం ఏమిటి కొద్దిపాటి కర్మయోగాన్ని అనుష్ఠించినా కూడా మీరు మహాభయము నుండి రక్షించబడుట పంచమే భక్తి చూసారా త్రాయతే మహతో భయా ఇవాళ పాఠంలో చెప్పానండి త్రా ీత్రార్థానం భయ హేతు దేని నుంచి రక్షిస్తారు దేనివల్ల భయం కలుగుతుందో దాని నుంచి రక్షిస్తారు కదండి ఆ భయం కలిగేటువంటి దానికి పంచమే విభక్తి అదిగో మహతో భయ మహత పంచమే అండో మహత్యబ్దం చదివారు కదా ఈ వేళ మహత మహద్భ్యాం మహద్భ్య షష్ఠి అనుకున్నారు మహతశబ్దం పంచమే అన్నారంటే సంస్కృతం రాని వాడి కింద అవుతుంది ఇందాక ఎవరు సంస్కృతం వచ్చిందో అదో చెప్తారు భయాత్ పక్కలుంటే మహత షష్ఠి ఎందుకు వస్తుంది పంచమే అవుతుంది మహతో భయా సో మహాభయం కొంచెమైనా అంటే ఇప్పుడు హఠాత్తుగా కర్మయోగం అని ఒక పెద్ద బండరాయి నెత్తి మీదకి ఎత్తేసుకోమనే అభిప్రాయం కాదు స్టార్ట్ లిటిల్ కర్మ ఆ మార్గంలో ఆలోచించడం మొదలుపెట్టండి కామ్యకర్మల్ని పక్కన పెట్టడం మనం చేయగలుగుతామా మన జీవితంలో కామ్యకర్మల యొక్క ప్రభావం ఎంత ఉంది అని ఒక పరిశీలన చేసుకుని ఒక్కడుగు ఆ డైరెక్షన్లో మీరు వేస్తే మీరు కృతార్థ లేకపోతారు మహాభయం అంటే సంసార భయం నుంచి మీరు రక్షించబడతారు నాలుగో అంశం ఐదోదేవిటో తెలుసునా వ్యవసాయాత్మిక బుద్ధి ఐదో అంశం మీ బుద్ధి నిశ్చయాత్మకంగా తయారవుతుంది ఎంత తేలికండి మనసు బుద్ధి నిశ్చయాత్మకంగా ఉంది అంటే సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళి ఏ రైలెక్కాలో తెలియని వాళ్ళగా అయిపోకూడదు బతుకు అలా అయిపోకూడదు స్టేషన్కి వెళ్తున్నాము అంటే మనకు తెలుస్తుంది ఏ రైలెక్క ఆ రైలే అంతకంటే నేను చిన్నపిల్లాడిని చూశా విజయవాడ స్టేషన్లో చూసా మూడేళ్ళు నాలుగేళ్ళు కొన్నాడు చాలా చెరాకి కొన్నాడు వాడు వాళ్ళ అమ్మగారిని విసిగించేస్తున్నాడు ఏమిటి విసిగించినా ఏటో తెలుసిన అప్పుడే తమిళనాడు ఎక్స్ప్రెస్ వచ్చింది మిగతా రైళ్ళన్ని ఎర్ర రైళ్ళు మాట చెప్తున్నా ఈ మధ్య కాలం కాదు మిగతా అన్ని ఎర్రగా ఉంటాయి ఎర్ర అంటే రెడ్ కలర్లో ఉంటాయి బోగీలు డల్ రెడ్ కలర్ ఈ తమిళనాడు ఎక్స్ప్రెస్ ఆ రోజుల్లో ఇంట్రొడ్యూస్ చేశారు ఏపీ ఎక్స్ప్రెస్ కింద ముందు ఇంట్రొడ్యూస్ చేశారు అది బ్లూ కలర్ లో అలా వచ్చింది అది చూస్తే దాంట్లో ఎక్కాలని నాకే అనిపించింది వాడే ఉంటుంది ఈ రైలు ఈ కుర్రాడు ఆ ప్లాట్ వరం మీద పాపం కూర్చున్నారు ఆవిడ ఆవిడ్ని దెబ్బలాడేసి లాగేస్తున్నాడు ఈ రైలు ఎక్కుదాం ఈ రైలు ఎక్కుదాం ఈ రైలు ఎక్కుదాం రైలు కాలు రాయో వాడు గుట్టుగా వేసి కూర్చోబెడితే మళ్ళీ ఏడిచేడు కొంతసేపు కూర్చున్నాడు ఓ చాక్ పెట్టుతున్నాడు ఆ తమిళనాడు వెళ్ళిపోయాడు ఈ లోప ఇది ఏదో ప్యాసింజర్ వచ్చింది విలక్షణంగా ఉంది ఇదే ఎక్కువ ఉంటాడు అలాగే జీవితం అలా ఉండకూడదు ఆవిడికి తెలుసు జీవితం ఏమిటో ఈ లోపల నరసపూర్ ఎక్స్ప్రెస్ ఏదో వచ్చింది దాంట్లో ఎక్కువ వెళ్ళిందా ఇది నేను చూశాను ప్లాట్ఫామ్ చూసాను చూశానుకున్నా ఓహో వివేకం అన్నదానికి వివేకం లేని ఇంత భేదం ఉంటుంది మన జీవితం అలా ఉండకూడదు మనకి తెలుసు మనం ఏ పూర్వం కదన్నాడు మనం ఎక్కాల్సిన రైలు ఒక జీవితకాలం లేటు అన్నాడు ఎవరి కథ అన్నది ఎవరు నాకు గుర్తులేదు వాడే శ్రీశ్రీ అన్నాడా ఆరుద్ర అన్నాడు శ్రీశ్రీ గారు మనం ఎక్కాల్సిన రైలు ఒక జీవిత కాలం లేటు అన్నాడు అంటే అర్థం మనం ఇంకా ఆత్మజ్ఞానం వైపు ఇంకా వెళ్ళలేదు జీవితం అయిపోతుంది అని అర్థం అలాంటి అర్థం అయ్యి ఉంటుంది బహుశా అలా అయిపోకూడదు ఒక జీవిత కాలం లేటు ఇంకేముందండి ఏ గంట లేటు రెండు గంట లేటు పది ఏళ్ళు లేటు పాతికేళ్ళు లేట్ అయింది ముప్పై ఏళ్ళు లేట్ అయింది ఇంకా ఇంకా లేటు ఆగిపోవాలి కాబట్టి అది ఐదవ లక్షణం వ్యవసాయాత్మిక బుద్ధి ఇప్పుడు మీకు ఆ యోగ మహిమోపనిషద్ అని పేరు పెట్టిన దానికి ఐదు అంశాలు ఆ యోగం యొక్క కర్మయోగం యొక్క మహిమని బోధిస్తున్నాయి ఇప్పుడు తరువాత శ్లోకం ఇక్కడి నుంచి మళ్ళీ కామనిందోపనిషత్ అని ప్రారంభం కామ నింద ఉపనిషత్ కాముణ్ణి నిందిస్తారు రాముణ్ణి పట్టుకోవాలండి కాముణ్ణి కాదు అదే కామ నింద అంటే అంటే మీ హృదయంలో మీరు కర్మని చేస్తారు ఇదంతా కర్మయోగం కదా కర్మయోగం ఆరంభం కదా యోగే నీకు యోగం చెప్తాను నేను కర్మయోగం చెప్తాను నేను సో మీరు కర్మని చేసేప్పుడు కర్మ వెనుక ప్రేరణ కాముడా రాముడా అనే ప్రశ్న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 కా మన హృదయంలో ఉన్న కాముడికి దాహన దహనక్రియ చేయాలి శివుడు ఏం చేశాడండి కాముడిని దహనం చేశాడు ప్రతి సంవత్సరం మన వాళ్ళు కామదహనం చేస్తూ ఉంటారు కానీ కామదహనం అనేది వాస్తవంగా ప్రతి వ్యక్తి తన హృదయంలో కామదహనం చేయాలి కామాలని రిజెక్ట్ చేయాలి మరి కామదహనం చేయటానికి నిప్పు కావాలిగా ఆ నిప్పు ఏమిటి జ్ఞానమనే అగ్ని జ్ఞానాగ్నితోటి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 వాళ్ళు చెప్పిన విధంగా మందు వాడితే అప్పుడు ఆ దోషం పోతుంది పది రోజులు ఎంతో పడుతుంది ఒకప్పుడు సర్జరీ కూడా అవసరం అవుతుందో దోషం పోతాం కానీ మనస్సులో దోషం గుర్తిస్తే యూ గెట్ ఆఫ్ ఇట్ బై నోయింగ్ ఇట్ అంత తేలిక సూక్ష్మంగా ఉంటుంది జ్ఞానానికి ఆ పవర్ ఉండదు కొంచెం అభ్యాసం అవసరం అవుతుంది ఎందుకంటే పాత సంస్కారాలు అలవాట్లు బలంగా ఉండడం మొదట కొంత అవసరం అవుతుంది అదర్వైజ్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ లిటిల్ ప్రాక్టీస్ బెటర్ డఫ్ ఇట్ ఈజీ కాబట్టి కామదహనము తేలిక కామన దోషము అని బాగా తెలుసుకుంటే కామదహనం అయిపోతుంది అందులో శ్రీకృష్ణుడు కామదహనాన్ని తేలిక చేయటం కోసం కామ నిందని చేస్తున్నాడు కామ నిందోపనిషద్దు ఈ నింద అనే పదము దాన్ని జాగ్రత్తగా దాని స్పిరిట్ అర్థం చేసుకోవాలి ఇప్పుడు శాపము మాట మీరు వింటారు మన శాపశబ్దానికి అందులో లోకంలో దాని స్పిరిట్ తెలుసుకోకుండా జనం ఉంటా చేపమో అంటే నువ్వు రాయి అంటే హఠాత్తుగా ఉన్న మనిషి అంత మనిషి రాయి